లీల గురువులు ఉంటారు అంటే లీలలను చేస్తూ ఉంటారు వద్దు మనకి ఏ లీలలు వద్దు ఏ మహిమలు వద్దు మనకు కావాల్సింది ఏంటంటే ది ట్రూత్ ఆఫ్ అది అండర్స్టాండింగ్ ఆఫ్ రూత్ ది నోటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే అక్కడ అక్కడ మహిమ కాదండి యాపిల్ పండు పైకి పోకుండా కింద ఎందుకు పడింది ఐ వాంట్ టు నో దాంట్లో తెలుసుకోవడానికే ఉంది యాపిల్ పండ్లు కింద పెడితే గొప్ప ఉత్తరా అది పైకి వెళ్తే గొప్ప కానీ అలా మొదలుపెట్టాడు అనుకోండి అది మహిమ దానికి నూతన మహాశైర్కి ఏమీ సంబంధం లేదు నథింగ్ కనెక్టెడ్ విచ్చింది నూతన మహా కాబట్టి ఈ మహిమల నీల బంగం ఈ యొక్క ఆ భ్రమ నుంచి బయటపడిపోవాలి మహిమలు అనేవేమీ లేవు మన అజ్ఞానమే మహిమ అజ్ఞానమే మహిమ తెలియకపోతే మహిమ తెలిస్తే జ్ఞానము కాబట్టి ఈ భ్రమల నుండి బయటపడి మనకు కావాల్సింది ఏమిటో తెలుస్తుందండి బేసిక్ ట్రూత్ ఐ వాంట్ టు నో మై సెల్ఫ్ ఐ నేను అనే అనుభవం కలదు నేను అనే అనుభవం ఉన్నది నేను అనే అనుభవం లేకుండా ఇంకేదీ లేదు నేను నేను సుబ్బారావునే అన్నాడు అనుకోండి ఈ సుబ్బారావు ఎక్కడొచ్చాడు నేను అనే అనుభవాన్ని పురస్కరించుకుని వచ్చాడు అనుభవం తర్వాత వచ్చింది సుబ్బారావునే అనే పేరు కాబట్టి నేను అనే అనుభవము అత్యంత మౌలికమైన అనుభవం ప్రైమార్యల్ ఎక్స్పీరియన్స్ అంత అత్యంత మౌలికమైన అనుభవం ఈ ఈ అనుభవము యొక్క స్వరూప స్వభావములు ఏమి ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది అంతకు ముందు లేదు ముందు క్షణంలో లేదు నిద్రపోతున్నాడు ముందు క్షణంలో లేదు తెలివచ్చింది తెలివి వచ్చిన తర్వాత కూడా ఇట్ లుక్స్ యాజ్ కొంతసేపు లేదండి ఆ తర్వాత సడన్ వచ్చింది వచ్చింది నేను అనే అనుభవము వచ్చింది పోతోంది కూడా దిస్ కమింగ్ అండ్ దిస్ గోయి నాట్ అవర్ లైఫ్ ఈస్ లైఫ్లో అవి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది భోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచిస్తాడే తప్ప నేను అనే అనుభవము ఎక్కడి నుంచి వచ్చింది అది తెలుసుకోద్దు ఏమి ఆశ్చర్యము పూర్వ క్షణంలో లేదు ఈ క్షణంలో అది పుట్టింది పుట్టితోనే ఎలా పుట్టిందో తెలిసిన మొత్తం జీవితాన్నంతని పెనవేసుకుని పుట్టింది నేను అన్న తర్వాత పేరు లింగము అంటే పురుషుడు స్త్రీ సోషల్ స్టేటస్ కులము గోత్రము వర్ణము రాశి మరొకటి మరొకటి మరొకటి భార్య భర్త ఇత్యాది సోషల్ రిలేషన్ తర్వాత కర్మలు పుణ్యము పాపము ఎన్ని ఎన్ని ఉన్నాయందా నేను చుట్టూను అసలు ఉన్నదంతా నేను చుస్తూనే ఉన్నది దేవుడు కూడా నేను చుట్టూనే ఉన్నాడు నేను భక్తుడా ముందు నేను తర్వాత భక్తుడు అప్పుడే దేవుడు నేను అన్న తర్వాత భక్తుడు అనకపోతే దేవుడు హ్యాస్ టు హ్యాస్ టు వెయిట్ దేస్ కెప్ట్ ఇన్ వెయింగ్ హీ విల్ కమ్ లేటర్ భక్తుడను అని వీడు తర్వాత వస్తాడు దేవుడు అంతవరకు టు వెయిట్ నేను చుట్టూ లౌకిక జీవితము ఆధ్యాత్మిక జీవితము ఇహ ఇహ పరా సర్వము కూడా ఆ నేను చుట్టూ ఆ నేను చుట్టూ నిర్మాణం అయి ఆ నేను అది ఏవిటి అంటే వండ అది అలా వస్తోంది ఇంత జీవిత సంగ్రామాన్ని శాసిస్తోంది మళ్ళీ అలాగా అలా ఎలా వచ్చిందో అలాగే విలీనం అయిపోతుంది ఇది ఎక్కడి నుంచి వస్తోంది అంటే వండీ ఇది ఐ వాంట్ నో అంటే ఇంట్లో మహిమలు లేవు లేలలు లేవు ఏమీ లేవు జస్ట్ ఐ వాంట్ టు నో దిస్ మచ్ కాబట్టి దానికి ఆ విజ్ఞానము కొరకు గురువు వద్దకు వెళ్ళవలను వినయముగా వెళ్ళవలేను ఒక హంబుల్ హార్ట్ను కలిగి ఉండాలి వినయపూర్వకంగా వెళ్ళాల్సి ఉంటుంది అయితే గురువు ఎక్కివాడు శ్రోత్రియం బ్రహ్మం ఫౌండేషన్ ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్ కోసం మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు ఆయన ఆ ప్రొఫెసర్ ఎలాంటి వాడై ఉండాలి అంటే మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో విస్తృతమైన జ్ఞానం ఉండాలి అంతే తప్ప బీటెక్ పాస్ అయిపోయి బీటెక్ సెకండ్ క్లాస్ లో అవి కొత్త ఇంజనీరింగ్ కాలేజీలో టీచర్ ఎవరు లేకపోవడం చేత మీన్నే బీటెక్ టీచర్ కింద పెట్టేస్తే వీడే వెళ్ళిపోయి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాడికి పాఠం చెప్పేస్తూ ఉంటాం ఏం చెప్తాడు బీటెక్ పాస్ అయిన వాడు టెన్త్ క్లాస్ చెప్పడానికి ఉపయోగపడతారు తప్ప బీటెక్ పాస్ అయి బీటెక్ పాఠం చెప్పేస్తారా ఎందుకని నేను ఎందుకు చెప్పకూడదు వాడు చదివిందే కదా అంటే చూడండి ఒక చాప్టర్ ఐదు పేజీల చాప్టర్ చెప్పాలంటే కూడా ఐదు వందల పేజీల విజ్ఞానం వాడికి ఉండాలి 4173. వన్ సెవెన్ త్రీ మారుతూ కార్ ఫోర్ వన్ సెవెన్ ఇప్పుడు మెయింటిగా ఒకడు వచ్చాడు దాహం వేసుకోండి మంచినే లేవమన్నా ఒక కప్పుతో మంచి నేను ఇస్తారు వంద ఎంఎల్ మంచి నేను తాగుతాడు మీరు మీ దగ్గర ఎన్ని నీళ్లు ఉండాలి ఓ బిందు నీళ్లు ఉంటే ఒక గ్లాసుడు నీళ్లు ఇస్తా సపోజ్ మీ దగ్గర గ్లాసులు నీళ్లు ఉన్నాయనుకోండి గ్లాసులు నీళ్లు ఇవ్వడం అది ఏమైనా సందర్భంగా ఉంటుందా అసలు ఈ మ్యూని కాలేజీలు ఇచ్చేది అలా ఉంటుంది మార్కెట్కి వెళ్ళినప్పుడు పది రూపాయలు ఖర్చు పెడతా నా దగ్గర రూపాయలు ఉన్నాయి ఇంకోడు పది రూపాయలు ధర్చు పెడతాడు పది రూపాయలు ఏవే ఉన్నాయి తేడా ఉంటుందంతటా ఉండదంట కాబట్టి గురువు అన్నవాడు విస్తృతమైన అనుభవము పరిజ్ఞానము కలిగి ఉండాలి నెంబర్ వన్ శ్రోత్రియం శంకరుడు బహుశ్రుతం జీవితంలో యొక్క విశ్లేషణ జీవితాన్ని బాగా లోతుగా పరిశీలించినటువంటి అనుభవశీలు అయి ఉన్నారు ఇంకా మ్యాథమాటిక్స్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తారు ఆయన ఎటువంటి ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాలి మీరు ఓ ప్రొఫెసర్ గారు వెళ్ళాలి ఆయన ఏం చేస్తుందంటే యూనివర్సిటీలో వచ్చి హడావిడిగా వచ్చి పాఠం చెప్పేసి వెళ్ళిపోతారు ఎందుకంటే ఆయన ఓ బిజినెస్ ఒకటి నడుపుతున్నారు ఏదో ఏదో బిజినెస్ సమ్ బిజినెస్ ఏదో సమ్ ఎగ్జాంపుల్ ఆ బిజినెస్ నడుపుతాను కానీ యూనివర్సిటీలో రూల్ ఉంది ప్రొఫెసర్లు బిజినెస్ నడపకూడదని సమస్య కాదు ఆయన భార్య పేరు మీద ఉంటుందంటే ఆ ఇంట్లో వంక చేసుకుంటూ ఉంటారు ఈయన అక్కడ వెళ్ళి కూర్చొని నడిపిస్తూ ఉంటారు రెండు గంటలు అయ్యేపటికి ఆ తలుపు బిజినెస్ తలుపు వేసేసి మళ్లీ పాఠం చెప్పేసి రెండు నలభై ఐదు వెళ్ళిపోయి మళ్ళీ బిజినెస్ లో కూర్చుంటారు అలాంటి ప్రొఫెసర్ పాఠం నుంచి మీరు వెళ్ళడానికి ఇష్టపడతారా యాభై నిమిషాలు పాఠం యాభై నిమిషాలు పాఠం చెప్పేశాడు వెళ్ళిపోయి బిజినెస్ లో కూర్చున్నాడు మీ సమస్య ఏది అంటే మాకు అలాంటి ప్రొఫెసర్ పనికిరా ఎలాంటి ప్రొఫెసర్ కావాలి మరి మీకు పాఠం చెప్పడానికి ముందు పాఠం చెప్పడం అయిన తర్వాత వద్దన్న మధ్యాహ్నం సాయంతాలం ఎప్పుడు మ్యాథమెటిక్స్ లోనే తేలియాలుతో దాంట్లోనే బాగా రీసెర్చ్ చేస్తూ నలుగురు ఐదు వేల విద్యార్థుల చేత ప్రొఫెసర్ మాకు మ్యాథమెటిక్స్ చెప్పాలి అని కోరుకుంటారా కోరుకోరా అలాగే ఆత్మస్వరూపాన్ని బోధించవలసిన గురువు తాను ఏదో బిజినెస్ చేస్తాం వ్యాపారాలు వ్యవహారాలు నడిపిస్తాం పొలిటికల్ పార్టీల్లో చేరి అక్కడక్కడ పొలిటిక్స్ లో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం లేదంటే అప్పుడప్పుడు ఎలక్షన్స్ లో పోటీ చేస్తాం మళ్ళీ ఎలక్షన్స్ లో ఓడిపోగానే వచ్చేసి మళ్ళీ ఉపనిషత్తు చెప్పేస్తాం అలా ఉంటే మీరు ఇష్టపడతారా అలా ఇష్టపడతాం మరి ఎలా ఉండాలి బ్రహ్మనిష్టం ఉపనిషత్ ప్రతిపాద్యమైన ఆ పరమేశ్వరుడు పరమాత్మ పరమాత్మ ఎందే నిలబడి ఉండువాడు నిష్టం అంటే వ్యక్తిగా నిలబడి ఉండువాడు బ్రహ్మనిష్టం బ్రహ్మనిష్ఠుడై ఉండాలి అక్కడ శంకర్లో ఏమంటాడంటే కర్మనిష్ఠుడైతే పనికిరాదు తపోనిష్ఠుడై ఉంటాడు కర్మనిష్ఠుడు మంచిది కానీ ఈ సందర్భానికి పనికిరాడు ధర్మనిష్ఠుని నిందించట్లేదు ఈ సందర్భానికి పనికిరాడు తపోదిష్ఠుడు ఉంటాడు అంటే తపస్సు చేస్తూ ఉంటాడు కఠినమైన తపస్సులు కఠోరమైన తపస్సులు చేస్తూ ఉంటాడు అటువంటి వాడి దగ్గర మీరు శిష్యులుగా చేస్తే మీకే ఉపకారం ఉండదు ఆయన తపస్సు కావాల్సిన సపోర్ట్ ఎదుర మీకు చేయాల్సి ఆయన మీకు ఇచ్చే విజ్ఞానం ఏమి ఉండదు సపోదిష్ఠుడు ఉపాసకుడు ఉంటాడు లలితా ఉపాసకుడు ఉంటాడు ఆయన జరిగింది మీరు ఉపదేశతాం పుస్తకమో భగవద్గీత పుష్ణమో పట్టుకు వెళ్తే ఆయన మీకు చేసే ఉపకారం ఏమీ ఉండదు అంతటి గొప్ప ఉపాసకుడు కూడా మీకు పనికిరాడు కాబట్టి మీరు కర్మనిష్ఠుడు తపోనిష్ఠుడు ఉపాసనానిష్ఠుడు లోకనిష్ఠుడు ఇవేమీ కాకుండా కేవలము బ్రహ్మనిష్ఠుడై ఉన్న ఆచార్యుల్ని మీరు పట్టుకోవాలి శ్రోత్రియం అటువంటి అచర్యుడు బోధ శిష్యుడు జ్ఞానము అనే ఈ సందర్భమునకు తగిన పదము గురువు ఆ కాంటెక్స్ లో ఆ పదము ఫిట్ అవుతుంది ఆ గురువు గారిని నిజానికి పూజించాలి కేవలం అని తల్లిగారిని సంవత్సరానికి ఒకసారి పూజించినట్టుగా గురువుస్ డే సారి పూజించటం అన్నది అది ఎప్పుడో మొదలైంది బట్ అది ఇలాంటి పాయింట్ రోజూ పూజించాలి అది మేము రోజూ పూజిస్తాం ఇవాళ కూడా పూజిస్తాం అంటే సరే వెల్కమ్ దానికి ఏమో సమస్య కాదు రోజూ పూజించాలి ఎలా పూజించాలి పూజించి పూజ అనే పదం ఉంది సరే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి నీకు ఒక దృష్టాంతం చెప్తా ఆవులు పూజ ఇవాళ పాఠం అనుకోండి ఆవును పూజించవలేను గోవును పూజించవలేను గోవు భారతీయుల యొక్క ఆత్మ నేషనల్ యానిమల్ అని కూడా అంటే అలా అనుభవోను దానితో టైగర్ ఎదురంటారు ఆధ్యాత్మిక జీవనంలో గోవు చాలా పరమ పవిత్రమైన జంతువు దాన్ని పూజించాలి ఎలా పూజించాలి నేను చూశాను ఓసారి పూజ చేసుకో ఆయన ఎలా పూజ చేసేటంటే ఆ గోవుని మెట్లు లోపలికి తీసుకొచ్చాడు మార్దూస్ అక్కడ ఈ గోవు అతను ఉంటాడు ఆ పాలేరు ఉంటాడు ఆ గోవుని సంరక్షించి సంరక్షకుడు ఉంటాడుగా అతను ఆ పలుపు పలుపు పెద్ద తాడు ఆ తాడు గట్టిగా పట్టుకుంది ఆయన అతి కష్టమైన నిలబెట్టాడు ఆ మీద నిలబెట్టాక ఈయన హారం ఆ గోవు ఇలా తల తిప్పేసుకుని కాలు జారిపోయి ఆవేళ విరిగిపోలేదు దాని కాలు నేను తీసి చాలా దుఃఖాన్ని కొన్నాను ఏమయ గో నేను అప్పుడు మాట అన్నాను ఆయనతో నువ్వు గోవును పూజించడానికి అర్హుడవు కాదు మరి దేనికి అర్హులవు విగ్రహాన్ని పూజించటానికి మాత్రమే నువ్వు అర్హుడవు విగ్రహానికి మీరు ఒక హారతి కాదు గుండే శనివేశాలకు హారతి ఇచ్చినా రోజంతా మీరు హారతిచ్చినా ఏమీ అభ్యంతరం లేదు విగ్రహం కొంచెం నల్లగా ఉంది మళ్ళీ పుంజేసి మళ్ళీ హారతవు గోవుని కానీ ఇదే పద్ధతి గోవుని పూజించే పద్ధతి నన్ను అడిగాడు ఎలా పూజించాలి చెప్పను నేను చెప్తాను ఇదో చూడు అని నా చేతిలో అరికి పనుంది జాగ్రత్తగా దానికి అందించారు అది తక్కువ నింజి అదిగో ఇలా పూజించాలి అది ఎక్కడికి అక్కడికి ముంగాలి దాన్ని నువ్వు ఉన్న లాక్కోడదు అది గెట్స్ ఎక్సైటెడ్ దానికి స్ట్రెస్ అవుతుంది ఇది దోషం ఇంకొక ప్రాణికి మన వల్ల హాని కలిగింది అంటే అంత మహాదోషం అనే కానీ ఇంకోట్లేదు దాని కాలు పెరిగిందంటే నేను మహాపాతకం చూసిన ఉంటుంది గోవును పూజించే విధానం అది కాదు గోవుకి హారతులు గొట్లు అన్నీ అనవసరం మీరు గోవును అడగాలి ముందు అమ్మా నేను మీరు బొత్తు పెట్టాలనుకుంటున్నాను హారతి ఇవ్వాలనుకుంటున్నాను అని అడగాలి అడిగేది ఇలా అంటుంది నోరు మూసుకు గోవును పూజించే విధానం ఉంటుంది అలాగే ఓ శిష్యుడు గురువు గారిని పూజించడానికి వచ్చాడు బుట్ట నిండా పద్మాలు పుట్టకొచ్చాడు పద్మాల పద్మాలు ఎందుకంటే పల్లెటూళ్ళలో ఊరి బయట చెరువు ఆ చెరువు అంతా సంఖ్య శుచిగా అంతా కూడా నాతో అది పట్టేసి ఆ చెరువులో పద్మాలు ఉంటాయి వీడు దాంట్లో దిగేసి ఈ పద్మాలన్నీ పోసుకొని బుట్ట పోసుకొని వచ్చాడు గురువు నేను మీకు పూజ చేస్తానని ఈయన లోపల పూజ మొదలు చేశాడు ఆ పద్మాలన్నీ నెత్తి మీద నామాలు వేస్తూ ఉండడం పద్మాలు వేసేస్తూ ఉండడం ఆయనకి అర్థమయ్యే లోపల రెండువ బను పంచ అన్నీ కూడా కలిసిపోయాడు ఈ దేవుడితో కలిసిపోయి ఆ పద్మాల యొక్క మురికి నీళ్లతో కలిసిపోయే దుర్వాసన కూడా వాసన వేస్తూ ఉంటుంది ఒకసారి నాచు కూడా ఎక్కడో ఉంది దేవుకి శ్రీదేవి అని ఆయన కోప్పడ్డారు కోపడ్డప్పుడు చెప్పారు చూడు నీకు గురు పూజ చేసి యోగ్యత నీకు లేదు నువ్వు ఈ పైనుంచి ఒక సంవత్సర కాలం రోజు శివలింగానికి అభిషేకం చేసుకోపో గురు పూజని మొదలు పెట్టా ఉంటే మీకు ఇష్టం యోగ్యత లేదు పొమ్మన్నారు శివలింగానికి అభిషేకం చేయడానికి యోగ్యుడు గురు పూజకి యోగ్య గురు పూజ ఎలా ఉంటుందో తెలిసినండి గురువు ఒకప్పుడు కాఫీయో టీయో తాగా సమయం అయితే అయ్యా మీరు కాఫీతో అవుతారా టీ తారా నేను కాఫీ తెలుసుకోండి అని చక్కటి శిల్పం కాఫీ తీసుకొచ్చి అది గుడి పూజ అవుతుంది ఏదో బస్సు ఎక్కడా ఆటో ఎక్కడాకో తగ్గాలు పడుతూ ఉన్నాడు అనుకోండి తమ్మునొచ్చి అయ్యా మీరు బస్సు ఏంటో ఏమద్దు ఈ కారులో కూర్చోండి అని ఆయన జాగ్రత్తగా మర్యాదగా కార్లో కూర్చోబెట్టి ఎక్కడికి వెళ్లాలో అక్కడ తీసుకుని దిగ పెడితే అది గుడి పూజ అవుతుంది బరువు ఉంది అనుకోండి ఆ బరువు మీరు పట్టుకుంటే అది గుడి అవుతుంది ఈ విధంగా గురువు పాదములకు నమస్కరించడము ఏదైనా పుష్పాలను సమర్పించటము ఒక సందర్భంలో మీరు క్లుప్తంగా చేసినట్లయితే పర్వాలేదు ఓ మాల వేశారు పర్వాలేదు మీరు ఇరవై మాలలు వేశారు అనుకోండి అంటే మీరు విగ్రహానికి పనికి వస్తారు తప్ప గురువుకు పనికిరారు అర్థం ఓ పండు ఫలము ఒకప్పుడు కాఫీ తాగి అలవాటు ఉన్నవాడైతే భక్ష భిక్షనం చేసేవాడైతే భిక్ష ఇవ్వడము అలాంటి దేవులు చూడాలి తప్ప అది గురు పూజ నన్ను అడిగితే మీరు కవర్ లో పెట్టిన వెయ్యి రూపాయలు ఇచ్చారనుకోండి అది కూడా గురు పూజ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ మీరు కాఫీ టైమ్ లో కాఫీ ఇచ్చారనుకోండి మరి మోర్ వాల్యుయబుల్ దాని థౌసండ్ రూపీస్ దక్షణ ఇది థౌసండ్ రూపీస్ పట్టిన ఎక్కడికో పోయి కాఫీ టై రావాలి కదా ఒకవేళ ఇంకో లెవెల్లో కాఫీ ఇచ్చారు ఇప్పుడు ఈ థౌజండ్ రూపీస్ భద్రం చేయాలి కదా ఎక్కడో ఒకడు భద్రం చేయాలి కదా ఎక్కడ భద్రం చేస్తాడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మళ్ళీ గురువు గారు కూడా మళ్ళీ బ్యాంకు లో కాస్ పడుతున్నాడు మళ్ళీ సంసారంలో పడ్డాడు కదా కాబట్టి నేను నా ప్రసంగంలో కొన్ని పాయింట్స్ చెప్పాను ఒకటి జీవితంలో చర్మ లక్ష్యము స్కృతాత్మత పరిపూర్ణత ఫుల్ ఫుల్నెస్ అది మీ స్వరూపమై ఉన్నది మీ జన్మ హక్కు అందుకే ఫ్రీడమ్ అంట ఇప్పుడు స్వాతంత్ర్యము నా జన్మ హక్కు అని బాలచర్ తిలక్తి గారు అన్నారు తెలుసిన ఆయన ఏ లో ఉన్నారో తెలుసిన అది ఆయన ఒరిజినల్ గా ఏ లో ఉన్నారంటే సంసార బంధము నుండి విముక్తి మానవము జన్మ హక్కు అనే ఆధ్యాత్మిక సెన్స్ లో ఆయన గీతా గీతారహస్యము అని భగవద్గీత వ్యాఖ్యానం నా జన్మ హక్కు అన్నది మోక్షము ఆత్మజ్ఞానమును పొంది మోక్షమును పొందుట ఓ మనిషి నీ యొక్క యోగ్యతీ అధికారము అనే సెన్స్ లో చెప్పారు మనమాట చెప్పి దాన్ని పొలిటికల్ ఫీల్డ్ అప్లై చేస్తారు కాబట్టి ఆ ఆధ్యాత్మిక సెన్స్ లో స్వాతంత్ర్యము నా జన్మ హక్కు అంటే నేను మనిషిని అయిపోయినందుకు ఆత్మస్వరూపాలను తెలుసుకుని పుత్రాత్తుడనయ్యే యోగ్యత గలదు కొంతమంది ఏం చేస్తారని చూస్తున్నా హారోస్కోప్ తీసుకుని గురువు ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఏమన్నా సిద్ధాంతి గారు నేను వేదాంతం చదువుకోవాలనుకుంటున్నాను నాకు ఆ యోగ్యతంలో ఏదో చోటు చెప్పండి అని ఆ హారోస్కోప్ ఆయన నేను మీకు ప్రాక్టికల్ గా జరిగింది నేను చూసి నేను చెప్తున్నాను అంటే అప్పుడు ఆయన చూసి గురువు రెండో హౌస్ లో ఉన్నాడు నీకు వేదాంతం కుదల నీకు బిగినెస్ కుదురుతుందని చెప్పాడు ఆయన అతను నా దగ్గరికి వచ్చాడు నేను మీ దగ్గర వేదాంతానికి ఉందా అనుకున్నానండి కానీ ప్రస్తుతానికి గురుస్థానం సరిగ్గా లేదు అని చేత మళ్ళీ ఇది చెప్పలేదో గురు స్థానం చెప్పాడు అంటే నేను అన్నాను గురుస్థానం నీకు తెలుస్తుందా నాకు తెలుస్తుందిగా పాఠం చెప్పాలా ఉద్దోవాలో నేను చూసుకుంటానా నువ్వే చూసేస్తావా అని నేను అడిగా అంటే కాదండి ఆ గురు స్థానం ఇంకో గురుస్థానం ఉంది రాదు ఇంకో గురు స్థానం అంటే సరిగ్గా దట్ ఈస్ నాట్ దివే నేను అప్పుడు మాట చెప్పేసి పంపించే సత్యుడు మనిషై పుట్టిన ప్రతివాడికి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే హక్కు ఉన్నది మనిషై పుట్టిన ప్రతివాడికి జాతకంతో సంబంధం లేదు జాతకంతో సంబంధం ఎటుకుంటుంది ఉద్యోగము వ్యవహారము వివాహము వాటికి జాతకంతో సంబంధం ఉంటే ఉండొచ్చు కానీ దీనికి లేదు మనిషై పుట్టిన ప్రతి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి హక్కు గలదు ఫ్రీడమ్ ఈస్ మై బర్త్ రాయ్ ఫ్రీడమ్ ఫ్రం ది బాండేజ్ ఆఫ్ సంసార ఈజ్ మై బర్త్ రాయ్ మనిషి ఆ సత్యాన్ని గుర్తించాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఫ్రీడమ్ ఈస్ నాట్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఎఫర్ట్ కర్మతో మీకు ఆ సంసార బంధువు ముక్తి కలుగదు అనే విషయాన్ని గుర్తించాలి నెంబర్ టూ నెంబర్ త్రీ జ్ఞానము మాత్రమే బంధువులు ముక్తులు ఈయగలదు ్ఞానము కొరకు పేపర్ బ్యాగ్ ఆశ్రయిస్తే సరిపడదు అట్లీస్ట్ ఆరంభావస్థలోనైనా యోగ్యమైన గురువును వినయముతో ఆశ్రయించవలను ఫైవ్ గురువు అన్నవాడు ఒక హైపోతెటికల్ గా మీలో మీరు ఊహించుకుని గురువు అంటే ఇలా ఉండాలి అలా ఉండాలని ఊహించేసుకుని గురువు గురించి ఒక ఇమేజ్ ఒకటి మనస్సులో పెట్టుకుని అలా మీరు ప్రొసీడ్ అయినట్లయితే మీరు జ్ఞానము నుండి మంచితులవుతారు గురువు అన్నవాడు రెండే క్వాలిఫికేషన్ ఫిజికల్ అపియరెన్స్ ఇతర్ కాంటెక్చువల్ సిచ్యువేషన్స్ ఇంపార్టెంట్ కాదు అది ఉండే సందర్భం ఏదైనా గొప్ప ఉంటే ఉండవచ్చు దాకా ప్రైమరీ క్వాలిఫికేషన్ ఏమిటంటే గురువు మీరు చూసుకోవాలి గురువున్నవాడు శ్రోత్రియుడు బ్రహ్మ అయి ఉండాలి శ్రోత్రియం బ్రహ్మ గురు పూజ సందర్భంగా ఈ మాట మీతో చెప్పాలని నేను అనుకున్నాను చెప్తాను భగవద్గీతలో శ్లోకాన్ని కొద్దిగా విశ్లేషణ చేసి మనం ముందుకు సాగుదాము అధ్యాత్మజ్ఞాన నిత్యవం తత్వజ్ఞాన అర్థదర్శనం ఏతజ్ఞానమిత్రోక్తం అజ్ఞానం ఎదతో న్యథా ఈ రికార్డింగ్ చేసి వాళ్ళు ఈ రోజు క్లాస్ కూడా గీతా క్లాస్ లో భాగంగానే అని పెట్టుకోండి గీతా క్లాస్ నుంచి సెపరేట్ చేసేయండి బికాస్ గీతం మొదలుపెట్టాము తర్వాత ఉపనిషద్వాక్యము గీత మధ్యలో ఉన్న సమస్య ఇక్కడ ఇంకొక రెండు లక్షణాలను చెప్తున్నారు ఈ రెండు లక్షణాలతోటి జ్ఞానం అనే హెడింగ్తో చెప్పిన సాధనలన్నీ కూడా పూర్తవుతాయి ఏత జ్ఞానం ఇది ప్రోక్తం ఈ రెండు లక్షణములతో కలుపుకుని మొత్తం అమానిత్వం అదంతిత్వం అని వల్ల మీరు రక్షేసుకుంటూ పోతే పన్నెండు పదహారు ఎన్నో ఉన్నాయి ఈ లక్షణములన్నీ కలిపి వీటికి జ్ఞానము అని పేరు మనం చాలా సార్లు మొదటి లక్షణం ఏమిటి అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం ఇప్పుడు కూడా ఇక్కడ జ్ఞానము అనే సందర్భము అధ్యాత్మ జ్ఞానము అధ్యాత్మ అంటే ఆత్మానం అధికృత్య అని అర్థం ఆత్మానం అధికృత్య ఆత్మస్వరూపమునకు చెందిన జ్ఞానం అధ్యాత్మ జ్ఞానము అంటే తన స్వరూపమునకు చెందిన జ్ఞానము అంటే ఈ నేను అనే ఈ మౌలికమైన అనుభవము ఎక్కడి నుంచి కుడుతోంది అసలు ఏమిటది అది ఎక్కడి నుంచి కుడుతోంది అని తెలుసుకునుట అది ఆ జ్ఞానము అది తెలుసుకునుట ద్వారా మీ యొక్క పూర్ణత్వము మీ యొక్క దైవత్వము ఆవిష్కృతమవుతుంది ఆ విధంగా మనిషి కృతాత్తుడవుతాడు కాబట్టి మన లక్ష్యం ఏది ఉండాలి అధ్యాత్మ జ్ఞానము లక్ష్యము పుణ్యం ధనము అవసరమే కానీ లక్ష్యంగా ఉండకూడదు భోగము ఉంటాయి భోగాలు ఉంటాయి ప్రారంభానుసారంగా కొంత సుఖభోగము కొంత దుఃఖ భోగము ఉంటాయి వాటిని లక్ష్యంగా పెట్టుకోవటం కర్మ పుణ్యము ఉండాలి కొంత పుణ్యాన్ని కూడా సంపాదించుకుంటే పరలోకంలో ఉపయోగపడుతుంది కాబట్టి కొంత పుణ్యకర్మలు నేత్రయాత్రులు దానము ధర్మము ఉంటాయి ఉండాలి కానీ అవే మన పరిపూర్ణతను కలిగిస్తాయి అని అనుకోడాకృత ఈ ఇలాంటివి వాటి స్థానంలో ఉండగానే జీవిత లక్ష్యము ప్రధాన లక్ష్యం కావాలి అధ్యాత్మ జ్ఞానము అది లక్ష్యం కావాలి అంటే ఆత్మస్వరూప జ్ఞానము నా గురించి నాకు తెలియాలి ఇప్పుడు మీరు ఒక రిలేషన్ ఉంటుంది భర్త భార్య తండ్రి కొడుకు రిలేషన్ ఉంటుంది ఆ రిలేషన్లో మనకి దుఃఖం అనుభవానికి వస్తుంది పెయింది ఆల్సో ఇన్సెక్యూరిటీ ఏమో ఏం ఏం కొంపం ఉంటుందో అని ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఇన్సెక్యూరిటీ కూడా అనుభవానికి వస్తుంది ఆధునిక కాలంలో ధనభాజాం భీతి అన్నారు శంకర్ డబ్బు మూట కట్టిన వాడికి పిల్లలను చూస్తే భయం వేసుకుంది ఏంటో వీళ్ళు ఈ పిల్లలు మనం డబ్బు మూట కట్టారు ఈ మూటంతా వాళ్ళే కదా వీళ్ళు ఆ మూటను సరిచే కాపాడుతారో కాపాడవో మొత్తం అంతా లేకుండా చేసేస్తారేమో పింగ్లీయర్లు చేసినట్టుగా చేసేస్తారేమో అని భయం సో రిలేషన్షిప్ లో ఫెయిన్ అండ్ ఫియర్ భయము ఒక సంబంధంలో దుఃఖము భయము అనే రోజు మీకు అనుభవానికి వచ్చేవింటే దానికి హేతు ఏమై ఉంటుంది అంటే ఎదవాడు ఆ రిలేషన్ లో ఉన్న అదర్ ఫెల ఇచ్చి కలిసి తీసుకుని అలాగే వాడి మూలంగానే దుఃఖము భయం అనుభవానికి వస్తుందండి అది అసలైన మీమాంసను తప్పించుకున్నట్లు అవుతుంది యు ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది రియల్ కాజ్ ఎద్రవాడు మంచివాడు చెడ్డవాడు దాని ది పాయింట్ ఒక రిలేషన్ లో మీకు దుఃఖము భయము అనుభవానికి వచ్చేయా లేదా వచ్చేది ఎందువల్ల అని చెప్పారా ఎందువల్ల మీకు మీ గురించి మీకు సరి అయిన అవగాహన లేనందువలన మీకు రిలేషన్షిప్ లో దుఃఖము భయము అనుభవానికి వచ్చేవి మీ గురించి మీ స్వరూపం గురించి మీకు తెలియకపోవడం వల్లనే ఉదాహరణకు మీరు కూర్ణులు అనే సూచన కూడా సూచనప్రాయంగానైనా తెలియకపోవడం వలన మీరు సైకలాజికల్ గా మానస మానసికముగా ఎదటి వ్యక్తిపై మీరు ఆధారపడి ఉంటారు సైకలాజికల్ డిపెండెన్స్ సైకలాజికల్ డిపెండెన్స్ అనే ఒక దోషాన్ని మీరు ఆచరిస్తూ ఉంటారు ఆ మనిషి మీద మీరు ఆధారపడతారు సైకలాజికల్ గా ఫిజికల్ గా కాదు ఆ కారణంగా మీకు దుఃఖము ప్రయము కలుగుతారు కాబట్టి దోషము మీ ఎన్నో ఉండదు ఎందుకు వాడి ఎందులో ఉన్న గుణము దోషము అలా చుట్టారు మీ నిష్కే మీరు ప్రేమను ఇవ్వాల్సింది పోయి సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకోబట్టే మీకు దుఃఖము భయము పెరిగింది ఆ సైకలాజికల్ డిపెండెన్స్ ఎందుకు పెట్టుకున్నారు మీరు అహంకారమే నేను అని భ్రమ కొడుతున్నారు ఈగోడి సమస్య అని భ్రమ కొడుతున్నారు మీరు అహంకారము కాదు మీరు అహంకారానికి సాక్షి ఆ సంగతి మీకు తెలియలేదు అందువల్లనే ఆ రివేషన్ లో మీకు దుఃఖము భయము వచ్చేది ఇదంతా నేను ఎందుకు చెప్పాను జస్ట్ టు మేక్ అ పాయింట్ వాట్ ఈస్ ఎక్స్ యొక్క సూచన ప్రాయముగానైనా ఆత్మస్వరూపము యొక్క జ్ఞానము ఇంటిమేషన్ అంటారు ఆ ఇంటిమేషన్ కూడా లేకపోవట చేతనే మీకు దుఃఖము భయము అనుభవానికి వచ్చేది ఒకవేళ ఆ ఇంటిమేషన్ మీకు ఉన్నట్లయితే నా స్వరూపము పూర్ణము అని శాస్త్రం ఉంది నేను ఆ సంగతిని పరిశీలించుకోవాలి అనే ఇంటిమేషన్ మీలో ఉందనుకోండి మీకు రిలేషన్షిప్ లో దుఃఖము భయము తగ్గుతాయి క్రమంగా దూరం అవుతాయి కాబట్టి యు ఆర్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఏ ఎనీ ఇంటిమేషన్ ఆఫ్ ది సెల్ఫ్ నాలెడ్జ్ అందువల్లనే మీరు దుఃఖాన్ని భయాన్ని పొందినారు కాబట్టి దుఃఖము భయము కలిగితే కర్మ ద్వారా వాటిని సాధిద్దామని వాటిని పరిష్కరిద్దామని మీరు ప్రయత్నం చేస్తే అది పరిష్కారం అవ్వదు ఒకవేళ తత్కాలం నుండి మళ్ళీ కొత్త దుఃఖము భయము పుడతాయి అప్పుడు మళ్ళీ వాటిని ఎలా పరిష్కరిస్తారు పరిష్కారము అధ్యాత్మ జ్ఞానము అదే పరిష్కారం ఈ స్వరూపాన్ని మీరు తెలుసుకుని తీరాలి అప్పుడే మీకు రిలేషన్స్ అన్నీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయి దుఃఖము వరు దూరం అవుతాయి నేను చేసే కర్మలు కూడా పవిత్రమవుతాయి సుసంపన్నములవుతాయి నేను చేసే దానానికి శోభం వస్తుంది నేను చేసే తీర్థయాత్రలకి వన్య వస్తుంది మీరు ఒక వ్యక్తిగా ఒక పూర్ణత్వాన్ని సంతోషాన్ని సుఖాన్ని శాంతిని జీవితంలో అనుభవానికి తెచ్చుకోగలుగుతారు ఆత్మజ్ఞానం అంటే అది కాబట్టి ఇంతకంటే ఫలం ఏదైనా ఉంటుందా నువ్వు ఈ పూజ చేస్తే మీకు డబ్బు బాగా వస్తుంది అంటాడు అది విని మీరు పూజ మొదలు పెడతాడు ఇప్పుడు నేను చెప్పిన ఫలం చూసి ఇంకా మీరు అధ్యాత్మజ్ఞానం తప్ప ఇంకా ఏది దాన్ని దూరంగా పెట్టలేకూడదు ఓ కొంత డబ్బు వస్తే ఎలా ఇప్పుడు నేను చెప్పిన ఫలం ఎలా ఉంది ఇదిగో ఈ ఫలమును ఆకాంక్షించి ఆత్మజ్ఞానమును జీవితంలో ఉత్తమ స్థానమైన సాధ్యంగా అత్యుత్తమమైన ప్రయారిటీగా మనం పెట్టుకుని దాన్ని పర్ష్యూ చేయాలి దాన్ని వెంటబడాలి ఎలా వెంటబడాలి వర్షాకాలం చదువు ఎప్పుడైనా అన్నారా వర్షాకాలం చదువులు అంటారు తెలియదు అంటే బహుశా పల్లెటూళ్ళలో స్కూలు పెద్ద వర్షం పడితే మూసిస్తారు గట్టిగా వర్షం పడితే పద్మారామ నగరంలో కరెంటు పోతుంది ఒక్క దిక్కు వర్షం పడేపటికి స్కూల్ బాధ ఉంటే ఇంకా చదువు ఉండదు సో కానీ అధ్యక్షులే వర్షాకాలం చదువు కట్టారు అలా ఉండకూడదు ఆధ్యాత్మ జ్ఞానం ఇద్దరు నిద్రలేసుకొని ఆత్మతత్వం నా హృదయంలో ప్రకాశించే ఆ ఆత్మతత్వాన్ని నేను స్మరిస్తున్నాము అని మొదలు ఇది చేసేప్పుడు ఆ పరమాత్మ నా హృదయంలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు ఏ ఆత్మస్వరూపుడైన పరమాత్మ గలడో ఆయననే నేను ఎనిగ్రహం ముందు రాముడిగా కృష్ణుడిగా కొలుస్తున్నాను అని గుర్తు చేసుకుని పూర్చేయాలి ఎవడో వస్తూ ఆత్మస్వరూపులే మిత్రుడు శత్రువు అనే భేదాలను పక్కన పెట్టి వాడు ఆత్మస్వరూపులే అన్నట్టుగా మనం వ్యవహరించాలి వీడు నా అనే ఆసక్తి పెట్టుకోకూడదు అందరూ ఆత్మస్వరూపులే అవడానికి అందరూ పరమాత్మ యొక్క సంతానం ఎందరో అపృష్ణ రూపంలో కొడుకు గుంట ఇవన్నీ ఉంటే తత్కాలంలో కాంటెక్స్ వల్ రిలేషన్స్ తప్ప మనం ఆ రిలేషన్స్ని మళ్ళీ చూపొచ్చి ప్రస్తేపో కాబట్టి అన్ని రిలేషన్స్ని ప్రేమతో నింపలేము అని ఆ విధంగా ఆధ్యాత్మ జ్ఞానము ఒక నిత్య యూజ్గా పెట్టుకోవాలి నిత్య సో రాజకీయము ఎంత నిత్యమో భోజనం చేయడం నీరు త్రాగడం ఎంత నిత్యమో ఆత్మస్వరూపమును అలా ఇక అంత ప్రధానమైన నిత్యకర్మ ఎప్పుడైనా ఒకటి భోజనం మానేసే నష్టమే ఎంచిన తగ్గకుండా కూడా కొన్ని జనతలు మనకు కదగలుగుతాడు ఆత్మ జ్ఞానం యొక్క జిజ్ఞాస లేకుండా అతని మనిషి ఉండనే రాదు అధ్యాత్మ జ్ఞాన దీని గురించి నేను ఇంకా విస్తారంగా మళ్ళీ క్లాస్లో అతను శంకరంలో ఏమంటారో మాట చూద్దాం ఎందుకంటే గురు పూర్ణి నాడు శ్రీకృష్ణ భగవాను వచ్చడంతో పాటుగా శంకర భగవత్వాదు వచనం కూడా పరిపూర్ణత అధ్యాత్మ జ్ఞాన ఆత్మాది విషయం జ్ఞానము అధ్యాత్మ జ్ఞానం ఆత్మా మొదలైన టాపిక్ అంటే ఆత్మ పరమాత్మ ఆత్మకి పరమాత్మకి అలా తేడా ఉందా తేడా ఉందా నెయ్యికి స్వచ్ఛమైన నెయ్యికి తేడా ఏమైనా ఉందా మీరు చెప్పండి నాకు నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి తేడా ఏమైనా ఉందా ఏమిటే ఉన్న నెయ్యి కల్తీ అయితే తేడా ఉంటుంది కదా కల్తీ చేసే రెండు కూడా తేడా ఉంటుంది కల్తీ నెయ్యి స్వచ్ఛమైన అయితే తేడా ఉంటుంది కావున కల్తీ నెయ్యి అంటే కల్తీ మాట నెయ్యి అంటే ఏమిటి కల్తీ మాట ఎందుకు పట్టుకొస్తారు నెయ్యి అంటే స్వచ్ఛమైన నెయ్యే బాగానే ఉంది అది బాగుంది అద్వైతం అంటారు దాన్నే కా కాబట్టి కవి ఆత్మాది విషయం ఆత్మ పరమాత్మ వివేకము వైరాగ్యము ఇత్యాది టాపిక్స్ చెందిన వాటికి చెందిన జ్ఞానము నాకు జ్ఞానం అంటారు సో ఈ జ్ఞానము తస్మిన్ నిత్య భావ నిత్యత్వం చూడండి ఎప్పుడైనా ఇప్పుడు ఎకనామిక్స్ ఫైనాన్స్ వాటి గురించి జ్ఞానం ఉండాలి కానీ అది ముఖ్యమైపోకూడదు ఎప్పుడైనా అవసరమైనప్పుడు అకౌంట్స్ తీసినప్పుడు సంతకం పెట్టినప్పుడు ఆ జ్ఞానం ఉంటుంది అలాగే అలాగే ఏదో గ్రహాలు నక్షత్రాలు వాటికి సంబంధించిన జ్ఞానం అవసరం ఉండటంలో తప్పేం లేదు ఆ సందర్భాన్ని బట్టి దాన్ని ఇప్పుడు ఈ వేళ తిట్ అని అడిగారు అనుకోండి దాంతో తప్పే ఉంది అవసరం కూడా అలాంటి కొద్దిపాటు జ్ఞానం ఉండాలి అదే నిత్యం అయిపోకూడదు ఇంకా పొద్దున్నే సాయంకాలం దాకా గురువు బృహస్పతి శుక్రుడు శని ఈ గీత ఎలా ఉంది ఆ గీత ఎలా ఉంది ఈ చెట్టు ఇక్కడ ఆ పుట్టక్కడ ఇలా ఉండకూడదు ఎప్పుడైనా ఒకసారి మాటవలసింది అనుకోవడంలో తప్పు లేదు కొద్దిగా పాటించినా కూడా హానికారకం కాదు కానీ ఇంకా పొద్దు స్థమానం అదే పెట్టుకోకూడదు మరి ఇంకేం పెట్టుకోవాలి పొద్దు సమానం అధ్యాత్మ జ్ఞాన నిత్యం ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో మీరు భాష్యంలో ఎన్ని వ్యవహారాలు చక్కబెట్టిన బ్యాక్గ్రౌండ్ లో ఆత్మస్వరూపముత్మనిష్ఠలు కనులు మిగతా మీరు చేసుకునే చేసుకునే సంసారంలో అన్నీ ఉంటాయి సుఖాలు దుఃఖాలు పూజలు పునస్కారాలు తీర్థాలు యాత్రలు అన్నీ ఉంటాయి ప్రాణాలు ధర్మాలు అన్నీ ఉంటాయి ఉండాలి కూడా కానీ బ్యాక్గ్రౌండ్ లో ఆత్మస్వరూప నిష్ఠ అనేది ఆల్వేస్ డిదే కాబట్టి ఈ గురు పూజ సందర్భంగా మీరందరూ ఆత్మనిష్ఠులై ఆ ఈశ్వరుని పూర్ణ కృపకు పాత్రలో వెదురు అని ప్రార్థిస్తూనే ప్రసంగానే జరుగుతుంది ఓం పూర్ణమ పూర్ణము ధత్ పూర్ణ పూర్ణముద శిష్యు పూర్ణస్ పూర్ణమా రాజ శాంతి